సాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరుపరంపరా నారాయణం నమస్కృత్యరం చైవం దీం సరస్వతీ వ్యాసంతయ ముదీరే ఆత్మస్వరు బంధుగణ సో మనం తొమ్మిదో శ్లోకం చూడాలి అన్నాము సంజయ ఉచే ఏముక్ పరంతప నయోత్స్యతి గోవిందం ము తూష్ణీం బూవ సంజయుడు అక్కడ ఉన్న దృశ్యాన్ని వర్ణించి చెప్తున్నాడు ఆంకొంకహాలమేదో అంటారు చూడండి కామెంటరీ ప్రత్యక్ష ప్రసారం సో నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకముచ్చోషణమింద్రియాణం ఇంద్రియములను వాటి పాటవము కోల్పోయినట్లుగా చేసేటువంటి ఈ శోకం ఏదైతే కలదో ఇది పోగొట్టే ఇది తొలగిపోయే ఉపాయం నాకేమీ కానరాకుండా ఉన్నది సో మనస్సులో చాలా చక్కటి మాట అన్నాడు మనస్సులో నిండా శోకం ఉండగా ధనధాన్యాదులు సంపదలు రాజ్యాధికారాలు ఏమి ఉపయోగిస్తాయి ఎందుకు పనికిరావు కార్ ఈజ్ నో ఇన్నర్ కంఫర్ట్ ది అవుట్ సైడ్ కంఫర్ట్స్ ఆర్ వర్త్లెస్ ఇన్నర్ కంఫర్ట్ ఉండాలి కొంతమంది ఏమనుకుంటారంటే చాలా ఖరీదైన బెడ్ ఉంటే బాగా నిద్రపోవచ్చు అనుకుంటుంది అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి అది ఏదో నిద్రపోవడానికి కొంత కంఫర్టబుల్ బెడ్ ఏదో రీజనబుల్గా ఉండాలి కానీ అదేదో వాటర్ బెడ్ అనో మరోటనో మరోటనో హంస తూలికా ఉంటే నిద్రపోవచ్చు అనుకుంటే పొరపాటు సో ఇన్నర్ కంఫర్ట్ ఉంటే తల కింద ఇటక పెట్టుకుని నిద్రపోవచ్చు ఇన్నర్ కంఫర్ట్ ఉంటే ఇన్నర్ కంఫర్ట్ లేదనుకోండి ఎక్కడున్నా నిద్ర రాదు రహంసతుడిగా తలపాలైనా నిద్ర రాదు కనుక అవుట్ సైడ్ కంఫర్ట్స్ అవి ఎప్పుడు శోభనిస్తాయి ఎప్పుడు సుఖాన్నిస్తాయి అంటే దట్ ఇన్నర్ కంఫర్ట్ ఉన్నప్పుడు సో ఆ అంత శోకము నిండి ఉంటే చుట్టూ ఉన్నటువంటివి ఎందుకు పనికిరావు అదే అర్జునుడు సో ఈ విధంగా శ్రీకృష్ణునితోటి అర్జునుడు చెప్పి ఇక్కడ హృషీకేశము గుడాకేశ ఉడాకేశ అంటే అర్జునుడు ఋషికేశం అంటే శ్రీకృష్ణుడిని ఉద్దేశించి ఏవం ఉక్వా ఇట్లు పలికి సో పరంతప అని హెడీ అని అడ్రస్ ఎవళ్ళెవళ్ళని అడ్రస్ చేస్తున్నారు మీరు గమనించండి సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి అడ్రస్ చేస్తున్నారు కాబట్టి పరంతప అన్నది శ్రీకృష్ణుడు అర్జునుడిని పరంతపా అని చాలాసార్లు అంటే శత్రువులను తప్పింపజేయువాడా అనర్థం పరంతప అంటే సో అది శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు కానీ ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు సో ధృతరాష్ట్రుడు కదా మహారాజు కదా మహారాజు చాలా పటిష్టమైన సైన్యమోదీ కలవాడు అంజేత పరంతపా సంబోధించాడు సో శత్రువులను తప్పింపజేసే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంబోధించి ఏం ఉక్వా ఇట్లు పలికి పలికి అంటే పలికినది ఎవరు ఎవరితోటి పలికారు సో హృ గుడాకేశ ప్రథమావిభక్తి హృషికేశం ద్వితీయ విభక్తి ఇప్పుడే నేర్చుకున్నారు కదా గూర్చి గురించి సో గుడాకేశుడు హృషికేశుణ్ణి గురించి పలికి సంస్కృతంలో పలకడం వచ్చిందంటే అది ఎప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది మీ తెలుగులో వీడు వాడితో చెప్పాడు వాడు ఇంకొకటితో చెప్పాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు పొదప్రయోగం చేయవచ్చు సంస్కృతంలో ద్వితీయ భక్తి కాబట్టి గురించి గురించి అంటే ఉద్దేశించి అర్థం గుడాకేశుడు పలికినాడు ఈనో కేశుడు ఆయనో అన్నట్టుగా వినపడుతుంది కానీ అది ఇట్ ఈస్ నాట్ కేశ ఆల్దీ టైప్ హృషీ కేశ చూడండి హృషిక ఈష హృషీకములు అంటే ఇంద్రియములు ఇంద్రియములకు హృషీకములు అని ఎందుకు పేరు వచ్చిందంటే హర్షయంతీతి హృషికాణి మీకు హర్షాన్ని అంటే ఆనందాన్ని కలిగిన హర్షాన్ని సుఖాన్ని కలిగించాలంటే ఇంద్రియాల ద్వారానే కలుగుతుంది సుఖం వాహ్యము నుండి వచ్చే సుఖం ఇంద్రియాల ద్వారానే కలుగుతుంది మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలనుకోండి చెవి ఉండాలి సినిమా ఎంజాయ్ చేయాలంటే కన్ను ఉండాలి ఫ్రాగ్రెన్స్ పెర్ఫ్యూమ్ ఎంజాయ్ చేయాలంటే ముక్కు ఉండాలి ముక్కు బ్లాక్ అయిపోయింది అనుకోండి పెర్ఫ్యూమ్ ఏమి ఎంజాయ్ చేస్తారు పెర్ఫ్యూమ్స్ చేసా పరపొస్తే ఏమిటో పారపశారు అడుపు ఉంటాడు వీడు బ్లాక్ అయిపోయిన ముక్కు వాడికి అసలు అదేమిటో కూడా తెలియదు సో నాలుక రసాలని రుచులను ఎంజాయ్ చేయటానికి నాలుక స్పర్శను ఎంజాయ్ చేయటానికి చాలా కాబట్టి ఎంజాయ్ అంటే ఇంద్రియం ఉండాల్సిందే ఇంద్రియ సంబంధం లేకుండా జాయ్ నహి హోటా అంచేతనే ఎంజాయ్మెంట్కి ఇచ్చేవి కనుక హర్షయంతి ఇది హృషికాణి అవి ఇంద్రియములకు హృషీకము అని పేరు తర్వాత ఈ హృషీకములకు ప్రభువు ఈష అంటే నియామకుడు ఈష అంటే నియమించువాడు నియమించడం అంటే ఏమిటి ఆ ఇంద్రియము తన పనిని తాను చేసేటువంటి శక్తిని దానికి అనుగ్రహించేవాడు అని అర్థం నియామకుడు అంటే కనుక కన్ను చూడ్డానికి చెవి వినడానికి ముక్కు ఆగ్రాణించటానికి నాలుక ఆస్వాదించడానికి చర్మము స్పర్శము తెలుసుకోవటానికి కావలసిన సామర్థ్యాన్ని సామర్థ్యం ఉండాలి కదా ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు హృషికేశ ఇప్పుడు ఇప్పుడు ఇంతకీ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటారు వైకుంఠంలో ఉండి అనుగ్రహిస్తున్నాడని కూడా మీరు భావన చేయవచ్చు అసలు అలా కూడా చేయచ్చు కానీ హృషికేసే శబ్దం ఈశ్వరుణ్ణి అధ్యాత్మమునందు స్థాపించే శబ్దం అధ్యాత్మములో ఈశ్వరుడున్నాడు అనే గుర్తింపు చాలా గొప్ప గుర్తింపు సామాన్యమైన విషయం ఏంటంటే మనం ఎంతసేపు అధ్యాత్మమునందు అభిమానము అహం అమా అనే అభిమానమే తప్పించి ఈశ్వరుణ్ణి గుర్తించే సందర్భం ఎక్కడుంది సో ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి లంగ్స్ ఉన్నాయనుకోండి అవి ఎంత అద్భుతమైన ఫ్యాకల్టీస్ అవి ఎంత అద్భుతమైన సమర్థత ఉన్నది వాటికి ఆ వయవాలకి సో ఆ వయవాలకి ఆ సామర్థ్యాన్ని ఎవరిచ్చారు ఆ ఇచ్చినది ఈశ్వరుడు లంగ్స్ ఉన్నాయి మీరు ప్రాణాయామం చేసినట్లయితే ఆ సంగతి ఎంతో దృఢంగా అనుభవానికి వస్తుంది రెండమ్మా ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఓకే ఇలా ఇలా రావచ్చు వెరీ కంఫర్టబుల్ సో లస్ మీరు గాలిని నిండా పీల్చి పూర్తిగా గాలిని విడిచిపెట్టినప్పుడు మీరు దాన్ని నేను ప్రాణాయామం అని చెప్పేప్పుడు చెప్తూ ఉంటాను సీ వెదర్ యూ ఫీల్ సమ్ జాయ్ అని అడుగుతా సజెస్ట్ చేస్తా తర్వాత యు యూ కెన్ డిస్కవర్ దట్ జాయ్ జాయ్ అంటే స్వీట్ తింటేనే జాయ్ వస్తుందని అలాగేమక్కర్లా గాలి పీల్స్తే కూడా దేర్ ఈజ్ ఎ జాయ్ అని ఇట్ అసలు ఆ జాయ్ ఉంటేనే మిగతా జాయిస్ ఉన్నాయి ఆ జాయిలో తేడా వస్తే ఇంక మిగతా జాయిస్ అన్నీ బంద్ అయిపోతాయి కాబట్టి జస్ట్ గాలి భోంచేసి బతికేసేటని మీకు అలాగే ఎక్కడో కథల్లోనో అక్కడ చెప్తారు అంటే గాలిలో ప్రాణం ప్రాణశక్తి కనుక ఆ శక్తిని ప్రాణశక్తిని మనకు ఎవరు అనుగ్రహిస్తున్నారు ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నారు సో ఈ విధంగా అధ్యాత్మమునందు ఈశ్వరుణ్ణి దర్శింపజేసేటువంటి పదం కృషికేశ ఆ అధ్యాత్మంలో ఉండి ఇంద్రియాలకి సామర్థ్యాన్ని అనుగ్రహించే ఆ ఈశ్వరుడే అధిభూతమునందు శ్రీకృష్ణావతారుడై ఉన్నాడు ఋషికేశం అటువంటి శ్రీకృష్ణుడిని ఉద్దేశించి గుడాకేశ ఉక్వా గుడాకేశుడు గుడా అంటే మా గురువుగారు చెప్పేవారు చిన్నప్పుడు ఇలా అనకూడదు ఇలాంటి అది చిన్ముద్రలో వెళ్ళిపోతుంది దక్షిణామూర్తి స్తోత్రం మామూలుగా మీరు ఇలా ఇలా అంటారు అస్తమానం చిన్న ముద్ర చెప్పేప్పుడే ఇలా అంటారు మామూలుగా ఇలా అంటారు ఇది గుడా మీరు ఎప్పుడైనా హెయిర్ స్టైలిస్టులు హెయిర్ స్టైల్ చేసుకునే సందర్భం ఎప్పుడైనా చూసారా నాట్ ఓన్లీ లేడీస్ జెంట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దె పిక్అప్ హెయిర్ లైక్ దిస్ ఈ గుడాముద్ర అంటారు దిస్ ఈజ్ కాల్డ్ గుడాముద్ర అంగుష్టము తర్జని రెండు కలిస్తే వచ్చి గుడాముద్ర ఈ గుడా ముద్రలో బంధిస్తారు హెయిర్ని ఇలా తీసి బంధిస్తారు బంధించి దాన్ని ఇలా సపరేట్ చేస్తారు సపరేట్ చేసి దానికి ఒక క్లిప్స్ పెట్టి హాట్ హెయిర్ గ్లో చేసి దగివే వేవీ షేప్ పుట్టారు దిస్ ఈస్ ది గుడా దీన్ని హిందీలో ఘుంఘురాలే అని అంటారు తెలుగులో గిరజాల జుట్టు అంటారు అమెరికాలో వాళ్ళు ఏదో వాళ్ళు అని ఏదో వాళ్ళు అంటారు సో గుడా ముద్రలో కేశములు కలవాడు అర్జునుడు మోస్ట్ మోడర్న్ హెయిర్ స్టైలిస్ట్ కూడా సిగ్గుపడేంత విధంగా అంత అందంగా జుట్టు కలిగి ఉంటాడు గుడా కేశ కానీ వాస్తవంలో హెయిర్ స్టైల్ బాగుంటే అది వివేకం అని అది వాడు చాలా చాలా బుద్ధిమంతుడని మనం ఏం చెప్పలేం హెయిర్ స్టైల్ బాగుంది కదా అని వాడు చాలా విద్వాంసుడని చెప్పగలరు సో విద్వాంసుడికి హెయిర్ స్టైల్ బాగుండాలనే నియమం ఏం లేదు నిజానికి హెయిర్ స్టైల్ మీద టూ మచ్ ఎఫర్ట్ పెట్టేవాడు వాడు వాడు అవివేక్ అయ్యి ఉంటాడు ఇన్ ప్రాబబిలిటీ బికాస్ ది వాల్యూ సిస్టమ్ ఈజ్ ఆల్ రాంగ్ సో ఎనీవే కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే గుడాకా ఈష సంస్కృత భాషలో ఉండే శోభ గు ఈష గు అంటే నిద్రా ని ఈష అంటే జయించినవాడు నియమించినవాడు నిద్రను జయించినవాడు నిద్రని జయించినవాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదో బాగా స్ట్రాంగ్ టీ తగ్గున్నాడని కాదు నిద్రను జయించినవాడు అంటే అజ్ఞాన నిద్రని జయించినవాడు నిద్ర అంటే అజ్ఞానానికి సంస్కృతంలో వేదాంతంలో నిద్రతో పోలుస్తారు ఎందుకంటే నిద్ర యొక్క లక్షణం ఏమిటంటే అగ్రహణం గ్రహించకపోవడం నిద్ర యొక్క లక్షణం మీరు గంటసేపు క్లాసులో కూర్చొని ఏమీ గ్రహించలేదనుకోండి నిద్రపోయినట్టే లెక్క మీరు తెలివిగా ఉందా నిద్రేది కాబట్టి అగ్రహణం నిద్ర యొక్క లక్షణం కనుక అజ్ఞానాన్ని నిద్రతో పోలుస్తారు వేదాంతంలో నిద్ర అంటే అజ్ఞానమే సో అజమనిద్ర అస్వప్నం అంటే ఇలాగా అక్కడ నిద్రశబ్దాన్ని అజ్ఞానంతో మాండూచ కారికల్లో వర్ణిస్తారు కాబట్టి అజ్ఞానమును జయించినవాడు అనర్థం గుడాకేశ అంటే ఆ జ్ఞానాన్ని ఎక్కడ చేయించాడు వీడు అజ్ఞానే కదా అర్జునుడు ఆ జ్ఞానం ఇంకా పొందలేదు పొందబోతున్నాడు జ్ఞానం లేదు కనుకనే శోకంలో ఉన్నాడు అంటే హీ హ్యాస్ టేకెన్ ది ఫస్ట్ స్టెప్ టు కాంకర్ ఇగ్నరెన్స్ అంతే ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటే ఇది చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీ సెకండ్ స్టెప్లోకి తనంత తానుగా మిమ్మల్ని తీసుకెళ్తుండే మీరేమే ఎనర్జీ క్రియేట్ చేయనక్కర్లేదు ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి ఆ తర్వాత సో మచ్ ఎనర్జీ జనరేటెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్ ఎనర్జీ అంటే ఇన్థూజ్ చేయాల్సిన అభిప్రాయం మెంటల్ ఎనర్జీ సో అది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అల వెళ్ళిపోతూనే ఉంటారు అన్లెస్ ది పర్సన్ అత్యంత బాహ్య విషయాసక్తంటారు శంకర్ భగవత్వాదు మరీ సంసారంలో బాగా పీకల దాకా మునిగిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేను కానీ ఒక్క పిసరంత వివేకం గలవాళ్ళు భగవద్గీత అధ్యయనంలో మొదటి అడుగు వేస్తే వాళ్ళు అలా ముందుకు వెళ్తూనే ఉంటారు దాంట్లో కొంచెం ముందు వెనకలే సో కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుడిని శరణాగతి చేశాడు శిష్య స్నేహం షాధిమాం ప్రపన్నం చాలా బరువైన మాటలు సో కాబట్టి ఆ మాటలు ఎప్పుడైతే పలికి శ్రీకృష్ణావతారాన్ని శరణాగతి చేశాడు అప్పుడేవాడు అజ్ఞానం పోయినట్టే ఇది ప్రాసెస్ హ్యాజ్ ఆల్రెడీ స్టార్ట్ ఇంకా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ హీ రీచెస్ ది కో ఓ మహాత్ముడి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడు ఏదైనా మంత్రజపని మంత్రాన్ని బోధించుకున్నాడు మహాత్ముడు మంత్రాన్ని బోధించి చేతికో మాలొకటిచ్చి నీవు ముక్తుడు వయవు పో అంది త్వం కృతార్థోసి కృతార్థుడు అయిపోయి పోమ్మన్నాడు అంటే వీడున్నాడు ఇప్పుడే కదండి మంత్రం తీసుకుంటా అప్పుడే అక్కడ కృతార్థులయ్యానో ఇదేదో మీరు పన్నెండు లక్షలో పద్నాలుగు లక్షలో చేయమన్నారు ఇంకా మొదలట్టినలేదు అప్పుడు చెవిలో ఊదేసి అప్పుడే కృతార్థుడు అయిపోయావా అంటే అవును నేను ఏ క్షణంలో నీకు మంత్రం ఇచ్చానో ఆ క్షణంలో నేను కృతార్థుడు అయిపోయాను అంతే మరి అయితే ఇప్పుడు ఇంతకీ నేను మంత్రజపం చేయాలి అక్కర్లేదా అంటే చేయాలి మరి కృతార్థులను అయిపోతే ఎందుకు చేయటం అని అడిగితే ఏం చేస్తాం మంత్రజపం చేయబోతే ఏం చేస్తాం ఇంకా జీవితం యు యు హ్యావ్ సమ్ లైఫ్ స్పాన్ యా యు యూ వాంట్ టు లివ్ ది ఫుల్ లైఫ్ స్పాన్ ఎస్ ఏం చేస్తావు మంత్రజపం చెబుతూ ఏం చేస్తాం న్యూస్ పేపర్ చదువుతావా అదే మిగిలిన జీవితాన్ని సద్వినియోగం చేయడం కోసం మంత్రజపం చేయాలి అంతే వర్తమాన కాలాన్ని సత్కర్మతో నింపుకుంటూ పోవాలి వర్తమానం మనం ఉండేది వర్తమాన కాలంలోనే భూతకాలంలో ఉండం భూతకాలం గురించి శోకిష్టంగానే ఉండేది భూతకాలంలో కాదు భవిష్యత్ కాలంలో ఉండరు భవిష్యత్ కాలం గురించి భయపడుతూ ఉంటాడు భవి ఉండేది వర్తమాన కాలంలోనే కాబట్టి వర్తమా వర్తమాన కాలంలో ఉండి భూతాన్ని గురించి శోకించడం భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోవడం ఇది తెలివి తక్కువ అలాగే ఉంటుంది తెలివైన పని ఏమిటంటే వర్తమానంలోనే ఎప్పుడు ఉన్న వర్తమానంలోనే ఉంటారు కనుక ఆ వర్తమానాన్ని సత్కర్మతోటి సత్శక్తితోటి సత్సంకల్పంతో నింపుకుంటూ పోవడమే ఇంకేం చేయక్కర్లేదు అలాగే ఇంతకాలం నువ్వు ఇంకా జీవించుంటావు కనుక ఈ జీవించిన దాన్ని ఏదో ఒక సద్వినియోగం చేయాలి జపం చేసుకో అందుకోసం జపం చేయడం కానీ నువ్వు ఏ క్షణంలో నా దగ్గర మంత్రం తీసుకున్నావు అప్పుడే నీవు విముక్తుడు అయిపోయావు అని అంటే ఆ శ్రద్ధ అలాంటిది అదేవిధంగా అర్జునుడికి జ్ఞానం రావడం ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫోర్గాన్ కంక్లూషన్స్ దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్ బికాస్ హీ హాస్ టేకెన్ ది వెరీ ఫస్ట్ స్టెప్ అంచేత గుడాకేశ అని సంజయుడప్పుడే అర్జునుడికి సర్టిఫికేట్ ఇచ్చేసాడు గుడాకేశుడు గుడాకేశుడు హృషికేశుడితో ఇలా మాట్లాడాడు ఎలా మాట్లాడాడంటే నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అని మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏమంటాడు నయోత్స్యే ఇది గోవిందం ఉణీం బూవ నయోత్స్య ఇది అని శ్లోకంలో విడతీస్తే సంధి విడతీస్తే అయోత్స్య దగ్గర యోత్స్యే అని వస్తుంది నయోత్స్యే నేను యుద్ధము చేయను యోత్స్యే అంటే యుద్ధము చేస్తాను నయోత్స్యే యుద్ధము చేయను ఇది అని ఉక్వా పలికి పలికి అంటే పలికినవాడు ఒకడు ఎవళ్ళను ఉద్దేశించి పలికాడో మరొకడు ఇంకొకడు ఆ ఇంకొకడు ద్వితీయ భక్తులో ఉంటాడు సో గోవిందం ఉ గోవిందుని గురించి పలికి అంటే గోవిందుని ఉద్దేశించి పలికి ఏమని పలికాడు నయోత్స్యే యుద్ధము చేయను అన్నాడు ఇది అర్జునుని యొక్క దోషం అన్నారు ఎందుకంటే పైన ఏమన్నాడు నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అన్నాడు మళ్ళీ ఇక్కడ నయోత్స్యే అంటాడేమిటి శరణాగతి అంటే ఏమిటి నా వైపు నుంచి ఎట్టి సంకల్పము ఉండదు ఇంకా దాన్ని శరణాగతి అంటారు ఇంక శరణాగతి చేసిన తర్వాత శ్రీకృష్ణుడు బోధిస్తాడు ఆ బోధనికి తగ్గట్టి చేస్తాడు శ్రీకృష్ణుని బోధ యుద్ధం అనే కర్తవ్యాన్ని చేయటానికి అనురూపంగా ఉంటే యుద్ధం చేస్తాడు కర్తవ్యం చేస్తాడు యుద్ధం చేస్తాడంటే కర్తవ్యం చేస్తాడని శ్రీకృష్ణుని బోధ దానికి విరుద్ధంగా ఉందనుకోండి మానేస్తాడు ఇతర హీ బాత్ మళ్ళీ నయోత్సైన నేను యుద్ధం చేయను అని నిర్ణయం చేసుకునే కడికి మరి ఇంక శ్రీకృష్ణుడిని శరణ పెట్టావు ఎందుకు మరి అదే దాన్నే అజ్ఞానం అంటారు మన శరణాగతులు ఇలాగే ఉంటాయి ఇంకే శరణాగతి అని అండమే కానీ పూజ స్వామీజీ చెప్తూ ఉంటారు తను మన ధన తుజిక సమర్పణ అంటారు అని రోజు ఉంటారు రోజులా అంటావు నువ్వు సమర్పిస్తావు అంటే రోజూ సమర్ప ఇది ఎక్కడ అంటే నిన్న చేసిన సమర్పణ అసందర్ప అది అది కరెక్ట్ కాదనమాట మళ్ళీ ఏం చేసి ఇవాళ అనాల్సి మళ్ళీ రేపంటాడు వీటి ఇలా అంటాడే కానీ ఎప్పుడు చేయడా పని అని చేత ఎప్పుడు అంటూ ఉంటాడు సో ఊరికే శరణాగతి అన్నది ఇట్స్ ఏ ఒకాబులరీ ఈ ఒకాబులరీ కొంతమంది చాలా అధికంగా యూస్ చేస్తూ ఉంటారు శరణాగతి అధికంగా యూస్ చేస్తారు నేను చాలా స్పేర్స్గా యూజ్ చేస్తాను ఎందుకంటే ఆ పదం బరువు నాకు తెలుసు ఆ పదం చాలా బరువు ఇప్పుడు నేను దాంట్లో దిగాను అంటే దాంట్లో బయటికి రాలేను అంత గంభీరమైన టాపిక్ అది శరణాగతి అన్నది అంత కఠినమైనది అదే కానీ ఇంకొకటి లేదు మీరు శరణాగతి సరిగ్గా చేయగలిగితే ఇప్పుడు చేస్తే ఇప్పుడే మీరు జీవన్ముక్తులైపోతారు అంత గంభీరమైన విషయం శరణాగతి అంటే అది ఏదో ఫిజికల్ కాదు రాష్ట్రాంగ నమస్కారం చేయడమో ప్రదక్షిణం చేయటమో పూజ చేయటమో నామం పెట్టుకోవడమో లేకపోతే విభూతి అది కాదు అంటే శరణాగతి అంటే వెరీ డీప్ ఇన్నర్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ట్రూత్ which విచ్ ఈస్ టూ టఫ్ థింగ్ ఇట్ ఈస్ అంటే మనిషి చాలా పరిపక్వం అవ్వాల్సి ఉంటుంది అంచేతనే అర్జునుడిలో పరిపక్వత ఎక్కడుంది పరిపక్వత లేదు శ్రద్ధ ఉంది చాలు అది వాడిని ఉద్ధరిస్తుంది కాబట్టి ఇప్పుడే శరణాగతి చేశానని ఇప్పుడే నయోత్స్యన స్వామి రామద్రదాత్ మహారాజు వీళ్ళందరూ కూడా ఈ అర్జునుని యొక్క ఈ కల్తీ వ్యవహారం చూడమని పాయింట్అవుట్ చేస్తారు ఓ వైపున శరణాగతి అంటాడు మరోవైపు నయోత్స్యే అంటాడు ఇదిగో మీకే సమర్పించేస్తున్నాను అంటాడు మళ్ళీ తనే పట్టుకుంటాడు నయోత్స్యే నేను యుద్ధం చేయను అన్నాడు అని బట్ స్టిల్ హీ హ్యాస్ దన్ ఏ గుడ్ థింగ్ కొంత బ్యాడ్ ఉన్నా కొంత గుడ్ ఉంటుంది అంచేతనే శ్రీకృష్ణుడు అతన్ని ఉద్ధరిస్తాడు భక్తుణ్ణి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలని అపేక్ష చేయుడు భగవానుడు తెలుసు వీడు ఇప్పుడే శరణాయితన్నాడు ఇప్పుడే మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు అని ఆయనకి తెలుసు తెలుసు కూడా హీ యాక్సెప్ట్స్ ఇట్ చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు మ్యాగ్నానిమస్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను పాయింట్అవుట్ కూడా చేయరు అలా చూసి గమనించి సరే ఇట్స్ ఓకే హీ విల్ గ్రో అని యాక్సెప్ట్ చేసి బ్లెస్ చేస్తారు అంతేకాదు అదిగో నువ్వు చేసింది ఇదే లాయర్ పాయింట్అవుట్ చేసినట్టుగా పాయింట్అవుట్ చేయరు సో అధ్యతనే శ్రీకృష్ణుడు కూడా గమనించి ఊరుకుంటాడు సరే అర్జునుడిలో దోషం చూపించాను ఇప్పుడు గుణం ఏమిటంటే తూష్ణీం బూవహ అది గుణం తూష్ణీం బూవ ఆ పదం సంస్కృతంలో యూసేజ్ అది తూష్ణీం బభూవ అలాగే యూస్ చేస్తారు దాన్ని ఎక్కడొచ్చినా రెండు కలిపే వస్తాయి కేవలం తూష్ణీం అని ఉండదు తూష్ణీం బభూవాను తూష్ణీం ఆసాను ఆసారు బువ అంటే తెలుగులో మెన్నకుండెను అని అర్థం మెన్నకుండుట అంటే అర్థం ఏంటండి ఏం మాట్లాడకుండగా దట్ ఈస్ తూష్ణీం బబువ ఎందుకంటే అర్జునుడే మాట్లాడుతుంటే ఇంక శ్రీకృష్ణుడు ఏం చెప్తాడండి తను ప్రాబ్లమ్లో చెప్పాడు హచ్చోక ముచ్చోషణం ఇంద్రియాణని చెప్పిందో చెప్పాడు చెప్పి ఇంకా ఊరుకోవాలి కొంతమంది ప్రశ్న అడుగుతారు స్వామీజీ ఐ హ్యావ్ ఎ డౌట్ ఓకే సో నౌ హీ స్టార్ట్స్ టెల్లీ ఒకప్పుడు ఐ అబ్జెక్ట్ టు ఇట్ నౌ కమాన్ యూ బీ ప్రిసైజ్ క్వశ్చన్ అడగడం చేతనాలి నువ్వు సరిగ్గా క్వశ్చన్ అడిగితే నీకు నేను ఆన్సర్ చూపిస్తా యూ ట్రై టు Uh, present uh, your viewpoint to me your thesis to me you want to convert me or you want to have ask a question come to so people want to convert the mahatma to their side uh, ade that is not a uh, question so indriya uh, bhoga lo taginchukondi avasaram ledannante he can raise a genuine question about it ala gaadu danni he tries to convert me to his side ఇంకే మానవ స్వభావాన్ని చెప్తున్నా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి కాబట్టి ప్రశ్న అడగడం చాలా కఠినమైన విషయం నేను వింటూ ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ నేను త్వరగా హ్యాండిల్ చేస్తూ ఉంటాను చాలామంది అడుగుతారు ఏదో చెప్తూ ఉంటారు నేను కొన్ని సందర్భాల్లో నేను అంటాను ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిప్లై టు యూ టు యూ అంటే అదేమిటంటే నేను ప్రశ్న అడిగితే నువ్వు ప్రశ్న అడిగేవా ఫైవ్ మినిట్స్ యూ గేవ్ ఏ లెక్చర్ టు మే అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిప్లై టు యూ why because there is no question you have not asked any question ande malli malli modalu pettattu meer can you frame a precise question can you frame it then you deserve to ask a question you cannot frame a question then you don't ask a question sit and listen onta kaalaniki neeku question frame chese samskaram vastundi endukante question frame cheyadaniki clarity of understanding undal kadandi వాడు కరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసాడంటే దాంట్లో సొల్యూషన్ ఉంటుంది మీకు ఇదో రహస్యం చెప్తున్నాను ఇఫ్ యూ నో ది ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ది ప్రాబ్లం కరెక్ట్లీ ది సొల్యూషన్ విల్ బీ ఇన్ దాట్ అయితే వీడు సొల్యూషన్ అవుట్ సైడ్ వెతుకుతుంది ఇప్పుడు నాకు హృదయంలో శోకం ఉన్నది ఏదో బెంగు ఉన్నది వీడు ఈ బెంగికి అవుట్ సైడ్ సొల్యూషన్ వెతుకుతాడు తప్పించి ఏమిటి బెంగది ఎందుకు వచ్చింది ఇంత మాత్రం క్వశ్చన్ వాడు ఎగ్జామిన్ చేయగలిగితే వాడంతటా వాడు ఎగ్జామిన్ చేసుకోవచ్చు ఏం సమస్య కాదు కానీ ఒకవేళ ఆ బెంగ యొక్క ఆధిక్యం బెంగ అధికంగా ఉన్నప్పుడు ఎగ్జామిన్ చేసేంత కంఫర్ట్ ఉండదు మనస్సుకి ఆ ప్రెషర్ ఆ లేచర్ ఉండదు అప్పుడు ఏం చేయాలి తన బెంగని ఓ మహాత్ముడి ముందు పెడితే హీ మహాత్మా విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ అంటే వీడంటాడు నాకు ప్రాబ్లం కాదని నాకు సొల్యూషన్ కావాలంటాడు nenu antanu you understand the problem then the solution will come from within the problem eppuduna physics question physics lekka nu adugutaru meeru lekka chestara chusara ela adugutadu anta right angle triangle is the physics or mathematics A right angle triangle is there this side is this much that side is that much what is the length of hypotenuse an adugutaru ipudu deeniki solution outside nunchi vastunda dantlo nunchi vastunda right angle triangle anna da అన్నారంటే కాబట్టి రైట్ యాంగిల్ ట్రైయాంగిల్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీకి నుంచి వస్తుంది సొల్యూషన్ హైపాటన్ న్యూస్ యొక్క లెంగ్త్ అంటున్నాడా కాబట్టి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫిగర్స్ ఇచ్చాడా సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లమ్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నుంచి సొల్యూషన్ వస్తుంది వీడికి అంతా లేసారు ఎక్కడుంది వీడు ఏం చేస్తాడంటే ఈ ప్రాబ్లమ్కి శనితో ముడి పెడతాడు but may have some connection i am not against it but she uh, to mood betadam oka paddhati problem nu understand chesukodan inko paddhati you you can you can take both together pujya swami ji alagi cheptaru vidu em chestadu problem nu understand chesukodan avasaram adu endukante that requires some inner thinking and all that dani kontha dimag hoona chahie up upstairs koncham fill ayyundali upstairs khali ga unde inge unde so వీడేం చేసి శనికి ముడి పెడతాడు లేకపోతే కేతువుకి మూడి పెడతాడు ముడిపెట్టి వీడు బెంగకి కేతువు కారణం బెంగకి కేతువు కారణమే బట్ దెన్ యువరోన్ వాల్యూ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ కాబట్టి కేతువు జపం చేసుకుని మన వాల్యూ స్ట్రక్చర్ని మనం అనలైజ్ చేసుకోవాలి అదేం కాదు ఇది ఇలాగే ఉంటుంది అదేదో ఉంటాడు ఇప్పుడు సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది కేతువు దగ్గర నుంచి రావాలి కేతువు దగ్గర నుంచి రావాలంటే ఏం చేయాలి కేతువును మ్యానిపులేట్ చేయాలి వీడి సెన్సెస్ వీడి వాల్యూస్ని కాదు మ్యానుపులేట్ చేయాల్సింది కేతువును మ్యానుపులేట్ చేయాలి కేతువును మ్యానుపులేట్ చేయాలంటే ఏం చేయాలి కేతు మంత్రాన్ని కేతుస్థుతిని చేయడం కారంభించాలి కేతు వీడు కేతు మంత్రాన్ని కేతు జపం చేస్తాడు కేతువు మ్యానుపులేట్ అయ్యి తద్వారా సొల్యూషన్ వస్తుంది అంటాడు అప్పుడు కూడా సొల్యూషన్ ఎలా వస్తుందంటే నీకు ప్రాబ్లం అవగాహన వచ్చి అక్కడ ఇంప్రూవ్మెంట్ ద్వారానే కేతువు కూడా సొల్యూషన్ తీసుకొస్తాడు కాబట్టి నేను మనం చేసేది ఏమంటే ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకుంటే అక్కడి నుంచి సొల్యూషన్ వస్తుంది కానీ అవుట్ సైడ్ నుంచి సొల్యూషన్ రాదు దేవుడు సొల్యూషన్ అనుగ్రహం వల్ల సొల్యూషన్ వస్తుంది అది ఎలా వస్తుందంటే దేవుడు అనుగ్రహించినప్పుడు మీకు బుద్ధిని ఇస్తుంది దదామి బుద్ధి యోగం ఇంకా అనేక చోట్ల మనుస్ఫూర్తికారులు వాళ్ళు కూడా దేవతలు ఎవరికి అనుగ్రహిస్తారో వాడికి బుద్ధినిస్తారు దేవతలు ఎవళ్ళని శిపిస్తారో వాడి బుద్ధి తోచకుండా చేస్తారు అని స్పష్టంగా చెప్పారు కాబట్టి మీరు గమనించాలి మీ హృదయం లోపల మీరు ప్రాబ్లంని మీరు పరిశీలించాల్సి ఉంటుంది అలా పరిశీలించాలంటే ముందు మాటలాడ్డం తగ్గించాలి తూష్ణీం బూవహ అచేతన శాస్త్రం ఏమని చెప్తుందంటే వాచింగ్చ్చ మనోయచ్చ నీవు వాక్కుని నియంత్రించు మనస్సు దానంతటా అదే నియంత్రించబడుతుంది ఆ తర్వాత నీ స్వరూపం నీకు స్పష్టంగా అవగాహనకు వస్తుంది నీ సమస్యలు నీకు అవగాహనకు వస్తాయి సొల్యూషన్ వాటి నుండి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది సొల్యూషన్ కాబట్టి శ్రీకృష్ణుడికి శరణాగతి చేయటం మంచిదే బట్ తోడా కల్తీ శరణాగతి అంత ఖచ్చితమైన శరణాగతి కాదు భగవానుడు అండర్స్టాండ్ చేసుకుంటాడు ఈశ్వరా విల్ అండర్స్టాండ్ నో ప్రాబ్లమ్ హీ అండర్స్టాండ్స్ మనకుండేటువంటి వీక్నెస్లన్నీ భగవంతుడికి తెలుస్తూ ఉంటాయి అంతర్యామిగా ఉంటాడు కదండి కాబట్టి మనకు ఉండే వీక్నెస్లన్నీ భగవానుడికి తెలుస్తాయి తర్వాత ఆయన అర్థం కూడా చేసుకుంటాడు కానీ యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఈశ్వరా టు స్పీక్ దాన్ ఓన్లీ ఈశ్వరా స్పీక్స్ ఆ అధ్యాయంలో కూడా చెప్పబోతున్నారు నేను ఒక నిర్ణయం చేసుకున్నా రాబోయే గీతను కోట్ చేయకూడదు నేను నిర్ణయం ఎందుకంటే మేము గీత పాఠం చెప్తావు పదమూడు నుంచి కోట్ చేసి పన్నెండు నుంచి కోట్ చేసి తొమ్మిది నుంచి కోట్టి కొంతమంది అలా కొట్ చేస్తారు మహాత్ములు కోట్ చేశారు కొట్ చేసి వాళ్ళు కోట్ చేస్తారు ఓవరాల్ దృష్టితో కోట్ చేస్తారు శంకర్లే కోట్ చేస్తారు దాన్ని నేను ఇక్కడ పాఠం చెప్తూ ఇలా అనుకున్నాను రాబోయేవి మనం కోర్టు చేయొద్దు ఎందుకంటే పాఠం ఎలాగో వస్తుంది ఇదో పాలసీ ఫస్ట్ కాబట్టి నేను అవన్నీ కోట్ చేయట్లేదు కనుక మీరు మాట్లాడడం మానేస్తే భగవానుడు మాట్లాడడం మొదలు అంటే మీరు అనొచ్చు అర్జునుడు ఎదురుకుండా శ్రీకృష్ణుడు ఉన్నాడు కనుక ఈయన మాట్లాడితే మనస్తే ఆయన మొదలు పెడతాడు ఈయన మాట్లాడుతున్నందుసేపు ఆయన వింటూ ఉంటాడు ఇంకేం చేస్తాడు పూజ్య స్వామీజీ దగ్గర కొంతమందిని నేను చూశాను ఆయన అలా కూర్చోబెట్టి వీళ్ళు అరగంట సేపు వీళ్ళే మాట్లాడతారు సత్సంగం అని మనం వెళ్తాం వీళ్ళ ప్రసంగం విని వస్తాం నేను చెప్తాను కూడా నేనంటాను మీరు యూ గివ్ ఏ ఛాన్స్ ఫర్ పూజ స్వామీజీ టు స్పీక్ యూ కెన్ లెర్న్ సంథింగ్ మనమే ఆయనతోటి మనమే వచ్చిందంతా ఆయన వింటూ ఉంటారు మనం చెప్తూ ఉంటే ఆయన ఆపరు కూడా ఎవరో ఆపర్ అలాగ నేను చెప్తాను నువ్వు అలాగంటే ప్రెషర్ ఉండదు మహాత్ములకి మనం చెప్తుంటే వింటూ ఉంటారు మనం ఆపేస్తే చెప్తారు కాబట్టి మనం ఫ్రెష్గా ఎప్పుడో ఫ్రెండ్గా వేసేసేవాళ్ళు ఆగితే అప్పుడు మీరు కూడా తూష్ణీంబూవహ మీరు కామ్గా ఉంటే ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం అని గెంతులు వేసేస్తుంటే సొల్యూషన్ రాదు బీ ప్రజెంట్ ది ప్రాబ్లం టు ఈశ్వర బీ కామ్ లుక్ విత్ ఇన్ లుక్ అరౌండ్ లుక్ విత్ ఇన్ దెన్ ఈశ్వరుడు మీ హృదయంలోంచి మాట్లాడతాడు మౌని మౌనంగా ఉన్న చోట ఈశ్వరుని యొక్క వాయిస్ను మీరు వినగలుగుతారు మీరు మౌనంగా ఉంటే మీరు పొద్దున్నే రాత్రి దాకా మీరే మాట్లాడుతూ ఉంటారు మీకు ఈశ్వరుడి లోపల ఈశ్వరుడు ఉన్నాడనే పాఠంలో చెప్తే ఓహో అనుకోవాలి అదే మీరు మౌనంగా ఉంటే మౌనం అంటే వాక్కు యొక్క మౌనం రండి వాక్కు యొక్క మౌనం దాన్ని అనుసరించి వాచం యచ్ఛ మనోయచ్చ మనస్సు యొక్క మౌనం మనకి మీరు వింటూ ఈ పదం ఓపెన్ మైండెడ్ అంటారు ఓపెన్ మైండెడ్ అంటే అర్థం ఏంటండి మనస్సు మౌనముగా ఉన్నది మీరే నిర్ణయాలన్నీ చేసి కూర్చుంటే ఇంక ఓపెన్ మైండెడ్ ఏమిటి ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ ఐడియాస్ అబౌట్ ది థింగ్ అనుకోండి అంటే మీ మనస్సు మౌనంగా లేదని ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రాజెక్టింగ్ సో మెనీ ఐడియాస్ అటువంటి మౌనం అటువంటి చలన మనస్సు యొక్క మౌనమే మౌనము వాక్కు యొక్క మౌనము మనస్సు యొక్క మౌనానికి సహకరిస్తుంది ఎందుకంటే వాక్కు ద్వారా మనస్సు చంచలం అయిపోతూ ఉంది అంచైతే మాట్లాడి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మాట్లాడాలి అనే ప్రెషర్ ఉంటుంది మాట్లాడితే కానీ ఊరుకోలేరు ఇదే ఈ టెలిఫోన్ కంపెనీలు అభివృద్ధి రావడానికి ఇదే మూలం వీడు మాట్ వీడి ఎంత ప్రెషర్ అంటే సో మచ్ ప్రెషర్ పూర్వం ఉత్తరం రాసేవారు వీడు చెప్పదలుచుకున్నది అవుతున్న వాళ్ళకి వన్ వీక్ తర్వాత తెలిసేది ఇప్పుడు టెలిఫోన్ చేస్తున్నారు ఏదో ల్యాండ్ టెలిఫోన్ ఇంటికి వెళ్ళి టెలిఫోన్ చేస్తుంది అయితే పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి టెలిఫోన్ చేస్తుంది వీడు చెప్పదలుచుకున్న విషయం పది నిమిషాల తర్వాత తెలుస్తుంది దానికి కూడా ఆగలేడు వన్ వీక్ నుంచి పది నిమిషాలకి కుదించారు కదా టైము అది కూడా మనం ఆగలేము ఇప్పుడు సెల్ ఫోన్ చేస్తాం అంటే అంటే నేను చెప్పదలుచుకున్నది వన్ మినిట్లో చెప్పేసేయాలండి వన్ మినిట్లో చెప్పేస్తే ఏమిటవుతుంది ఏమిటవుతుంది ఇంకోటి ఏదో చెప్పాల్సింది పైకి వస్తుంది అది చెప్పేసిన తర్వాత మరొకటి చెప్పాల్సింది పైకి ఈ విధంగా వీడు పొద్దున్నీ రాత్రి దాకా వీడు మాట్లాడుతూనే ఉంటాడు వీడిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సో ఎవ ఎవరు ఎంకరేజ్ చేస్తారు నువ్వు ల్యాండ్ ఫోన్కి కాకుండా సెల్ ఫోన్కి అయితే నువ్వు ఎంతసేపినా మాట్లాడచ్చు సో టాక్ మోర్ పే లెస్ that is the, that is what i was looking for i got it right right uh, idiom talk more pay less tarvata inkogatu undi no no restriction minutes no edo very funny dialogues they want you to talk the more you talk the more money they will make emandi so you are falling into the trap laid out by all these economic people it's a huge trap ee samsaram unnade edo pedda goyedi సో అంచేతనే వా వాక్కును తగ్గించుకోవాలి మాట్లాడటం తగ్గించుకోవాలి ఊరికే టక్కుని తీయడం మాట్లాడుతున్నాం మళ్ళీ ఇది మూసేసే ఎదుర్కొన్నత మాట్లాడటం వీడికి పక్కనట్టు ఇది మాట్లాడుతున్నాం ఇది వాట్ యూ ఆర్ అచీవింగ్ ఆల్దీస్ నో నో బిజినెస్ అంటే ఇలాగే చేయాలి ఏ బడి బాధ అనదర్ హు ఆస్ యూ బిజినెస్ సో ఎలి బిజినెస్ చేస్తే చేయాల్సి వస్తే చేయొచ్చు ఐ నాట్ ఇగ్నస్టేట్ బట్ వాచం యచ్చ మనోయచ్చ ముందు నువ్వు మాట్లాడడం మానే మౌనంగా ఉండవు అండ్ ఇట్ ఈస్ సైలెన్స్ యూ ఇంపోజ్ సైలెన్స్ దమ అట్ ది లెవెల్ ఆఫ్ మౌత్ సైలెన్స్ ఇంపోజ్ చేస్తే దాన్ని ధమము సైలెన్స్ ఆఫ్ ది మైండ్ శమము సో దట్ ఈస్ ది సీక్వెన్స్ ముందు ధమంతో ప్రారంభించవు తర్వాత శమం సైలెంట్ మైండ్ సో మైండ్ సైలెంట్ కనుక మీరు చేయగలిగితే యు ఆర్ ది బ్రహ్మ మైండ్ ఇన్ మోషన్ యు ఆర్ ది సంసారీ మైండ్ సైలెంట్ యు ఆర్ ది బ్రహ్మన్ ఎంత సింపుల్ చూడండి బట్ మైండ్ సైలెంట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ కాబట్టి తూష్ణీం బోవహా అర్జునుడు కాడు ఆగాడు చాలా మాట్లాడాడు వాడు అర్జునుడు ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడితో ఒక్క మాట వెరిఫై చేసుకున్నాడా పిండాలన్నాడు తర్పణాలు అన్నాడు ఇదన్నాడు అదన్నాడు సో తలా తోకా లేకుండగా అన్నీ కలిపి కలగాపులగం చేసేసి అరే శత్రువు ఎదురుకున్నా నిలబడి ఉన్నాడు వీడు క్షత్రియ వీరుడు వీడు వాళ్ళని ప్రీడిని నమ్ముకుని వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు వీడు నిలబడి వాళ్ళని తనని నమ్ముకున్న వాళ్ళని రక్షించాలి ధనుర్బాణాలు చేతబట్టి యుద్ధరంగానికి మహావీరు ఉన్నట్టు తయారయ్యాడు వీడికి యుద్ధం చేయాల్సి యుద్ధం చేయాలా అక్కర్లేదా అని అసలు డౌట్ ఎందుకు వచ్చింది ఎంసెట్ పరీక్షకి ప్రిపేర్ అయ్యాడు విద్యార్థి తల్లిదండ్రుల చేత పదివేలు కట్టించాడు ఎంసెట్ ఇంకో పావు గంటలో ప్రారంభమవుతుంది అనగా ఈ ఎంసెట్ రాసి ఉపయోగం ఏంటి ఇంజనీరింగ్ సీట్ రాకపోతే నష్టం ఏంటి దేర్ ఆర్ సో మెనీ అదర్ కెరియర్ ఆప్షన్స్ అని ఇంకా పావు గంటలో ఎగ్జామ్ ఉందనగా వీడు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఎంసెట్ రాకపోతే నష్టం లేదు ఇంకో చదువుకోవచ్చు ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ కెరియర్ దేర్ ఆర్ అదర్ కెరియర్ ఆప్షన్స్ ఆ మాట ఇప్పుడు కాదు ఫీజులు కట్టి ముందు తెలుసుకుని ఉండాలి ఫీజులు కట్టేసి చదివి ప్రిపేర్ అయినందుకు గాను పరీక్ష రాసేసి ఆ రిజల్ట్ ఏదొస్తే దాన్ని స్వీకరించవచ్చు జయాపజయములను సమానంగా స్వీకరించవచ్చు అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఇదే కెరీర్ కాదండి తెర సోమినథర్ కెరియర్ ఆప్షన్స్ ఇదేమి పిచ్చాయేమి ఇదంతా అనవసరం అనేటువంటి వైరాగ్యాన్ని అప్పుడు పొందవచ్చు అంతేగాని కర్తవ్యం చేయాల్సిన చోట పని చేయాల్సిన చోట పరీక్ష అంటే చాలా బుద్ధికి అదొక బరువైన పని ఇప్పుడు వీడు తమోగుణం చేత ప్రభావితుడై లేకపోతే శోకం చేత ప్రభావితుడై ఇప్పుడు ఆ పని చేయడానికి ఇష్టపడాల లేక సో హీ గివ్స్ ఆర్గ్యుమెంట్ ఎగ్ ఇన్స్టిట్యూట్ యుద్ధరంగంలో అండ్ ది ఫైరింగ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ యుద్ధం అవసరమా కాదా అని ఆ మీమాంస అప్పుడా సో దట్ ఈజ్ నాట్ ది బే బట్ దట్ ఈస్ హౌ హీ గేవ్ అల్ లెంగ్ ది ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నింటికి సమ శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడా చెప్పాలి అంటే అసలు ముందు ఇతడు కామ్గా అయిపోవాలి సో అర్జునుడు చాలా తెలివైన పని ఏం చేశాడంటే తూష్ణీయం బహుమహ ఇంకా నోరు వైప్పడం చాలాసేపు శ్రీకృష్ణుడు చెప్పేదంతా జాగ్రత్తగా స్పాంజ్ అబ్జర్బ్ చేసుకున్నట్టుగా అబ్జర్బ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత సందేహం వచ్చినప్పుడు అడుగుతాడు కరెక్ట్గా ప్రిసైజ్గా అడుగుతాడు సో అర్జునుడు ఉన్నాడే కరెక్ట్ జిజ్ఞాసు జిజ్ఞాసు లక్షణాలకి అర్జునుడిని దృష్టాంతంగా చెప్తాడు జిజ్ఞాసు అనేవాడు అలా ఉంటాడు సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సో శ్లోకం అనేసిద్దాము ఏముక్ హృషీకేశం గు పరంత గోవిందూష్ణీం బూవ మీరు చాలామంది సంస్కృతం నేర్చుకుంటున్నారు కనుక కొంచెం సంస్కృత పదాలు కూడా చెప్తూ ఉంటాను హా అంటే అవ్యయం ఇక్లైనబుల్ అంటే శబ్దరూపాలు వే ఉండవు అని ట అని అర్థం వభూవ అంటే కాముగా ఉండిపోయాన టా అని కథ చెప్పేప్పుడు వాడుతూ ఉంటాం తర్వాత శ్లోకం తము వాచి కేశ సన్నివారత సేనయోరుభయోర్మధ్యే షీదంతమిదం వచ భారత సంబోధన ఆ శ్లోకం చూడగానే మీరు పట్టేసేయచ్చు దాన్ని చక్కగా అన్వయం చేసేయచ్చు భారత అంటే సంబోధనది ఓ భరత వంశీయుడా భరతవంశానికి చెందినవాడా ఎవరికి సంబోధన ధృతరాష్ట్రుడికి అర్జునుడికి కాదు అర్జునుడికి వర్తిస్తుంది కానీ ఇక్కడ కృష్ణుడి కథ మాట్లాడుతూ ఉంటాడు సో భరత వంశీయుడా అది ధృతరాష్ట్ర మహారాజును సంబోధిస్తున్నాడు సో హృషీకేశ ఉవాచ హృషీకేశుడు పలికినాడు పలికెను శ్రీకృష్ణుడు పలికను ఎవరిని గురించి పలికెను తమ్ ఉవాచ ఆ అర్జునుని గురించి పలికాను అర్జునుని ఉద్దేశించి పలికెను అని సో తమువాచ హృషీకేశ ఎలా పలికాడంటే ప్రహసన్ ఇవ ప్రహసన్ ఇవ ప్రహసన్ అంటే నవ్వుతూ ప్రహసన్ ఇవా అంటే నవ్వుతూ అని ఇవా వచ్చిందిగా నవ్వుతూ అని కాదు యాస్డో ఇవా అంటే యాస్డో నవ్వుచున్నాడా అన్నట్లు అంటే మరీ గట్టిగా నవ్వాడు అనుకోండి బాగుండదు హెగ్రవాడు దుఃఖిస్తున్నాడు కదా అర్జునుడు విషీదంతం వాడు కుప్పకూలి మహా దుఃఖంలో ఉన్నాడు యోకం ఉచ్ఛోషణం సో చాలా ఇంద్రియాలన్నింటినీ కూడా ఎండింపజేసేటువంటి శోకంతో బాధపడుతు ఉంటే మనం నవ్వేమనుకోండి చాలా సందర్భంగా ఉంటుంది ఎదరువాళ్ళు నవ్వుతున్నప్పుడు మనం వేలమోహం చేసి కూర్చుంటే అది శోభగా ఉండదు ఎదరువాళ్ళు దుఃఖిస్తుంటే మనం నవ్వితే శోభగా ఉండదు అలా నవ్వకూడదు ఇప్పుడు కూడా ఎదుటివాడు ఓడిపోయాడు అనుకోండి మనం నవ్వకూడదు విరగబడి నవ్వకూడదు ఎదుటివాడు కాలు దారి పడిపోయాడు అనుకోండి విరగబడి నవ్వకూడదు ఒకవేళ అది ఒక నవ్వు వచ్చి ఘటనలాగా కనపడి నవ్వు ఆపుకోలేక నవ్వితే యోటా పాలేసి అయ్యో క్షమించండి నేను నవ్వు వచ్చేసినా అనుకున్నాను ఓడిపోతే విరగబడి నవ్వడం చాలా తప్పు చంద్రబాబు నాయుడు ఓడిపోతే లక్ష్మీ పార్వతికి చాలా విరగబడి నవ్వేరాడు చాలా తప్పు అలా ద్వేషభావంతో ఉండకూడదు కొని ఓడిపోయాడు ఆయన ఏదో తప్పు చేసాడు ఓడిపోయాడు గాట్ బ్లెస్సింగ్ మనాలి కానీ అలాగా ఆపుకోలేక మహానందంతో నవ్వడం చాలా తప్ప పురుషుడయ్యేది స్త్రీ అయ్యేది సో కనుక శ్రీకృష్ణుడు ఎదురువాడు దుఃఖిస్తుంటే నవ్వుతాడా ఆయన యూ వన్ డూ దాట్ రహసన్ ఇవ చిరునవ్వు నవ్వుతున్నాడా అంటే నవ్వు ఆపుకున్నాడు అని ఎందుకు ఆపుకోవాల్సి వచ్చింది నవ్వు ఆయన అంటే చెప్పానుగా నయోత్స్యే అంటున్నాడుగా నిన్ను శరణాగతి చేసాను నోమోలు అంటూ నయోత్స్యే మీరు చెప్పినట్టు వింటానండి కానీ ఇది మాత్రం నేనే పుచ్చేసుకుంటానండి అన్నట్టుంది మీరు చెప్పినట్టు వింటానంటే యూ షుడ్ లీవ్ ఇట్ దేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కనుక ఓహో శరణాగతి అన్నాడు మళ్ళీ ఇంతట్లోకే నయోత్సీ అన్నాడే అని ఒకటి లేకపోతే శ్రీకృష్ణు అర్జునుని యొక్క గలదో ఆ దుఃఖము అదే నిర్హేతుకము నిర్హేతుకము అంటే తెలుసండి ఆ పదం అంటే ఇట్ ఈస్ ఇల్లిజిటిమేట్ ఇల్లిజిటిమేట్ ఇర్రేషన్ దానికి ఏమీ సందర్భం ఏం ఇప్పుడు సంసారుల దుఃఖాన్ని చూసి మహాత్ములు ఓ నవ్వు నవ్వుకుంటారు ఎందుకంటే ఆ దుఃఖంలో సారం ఉండదు దుఃఖించడానికి కూడా ఒక సారం ఉండాలి కదా ఒకతను దుఃఖిస్తున్నాడు మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఏమిటంటే అంతలా దుఃఖిస్తున్నారు కష్టం వచ్చిందంటే వెండి కంచం పోయిందండి వెండి కంచం పోయిందంటే ఓ అలాగా పాపం వెండి కంచం అంటే ఏదో వంద తులాలు పెట్టింది ఏం చేయరు ఐదు ఉంటుంది ఒకప్పుడు అది చాలా ఖరీదైన చాలా ప్రధానమైన వస్తువుగా ఉండేది సో ఈ రోజుల్లో వెండి కంచం హూ కేర్స్ కానీ సో పోని దుఃఖిస్తున్నాడంటే ఐ కెన్ అప్రిషియేట్ సో నేను ఓదారుద్దాం అనుకున్నా దెన్ అయ్యో పోయిందా ఓదారుద్దామని అనుకుని ఓదారుద్దామని ఓదార్చే ప్రయత్నంలో భాగంగా అయ్యో ఎలా పోయిందండి అంటే సరే మొత్తానికి నెల రోజుల క్రితం పోయిందని అది అది నాకు తేలించండి అప్పుడు ముక్కు వేలు వేసుకుని మనస్సులో అనుకున్నాను నెల రోజుల క్రితం పోయిన వెండి కంచాలకి ఇంకా దుఃఖిస్తూనే ఉన్నారండి అయ్యో వెర్రివాడ నువ్వు దుఃఖించడం మానే నేను నీకు కావాల్సింది ఓ ఎండి కంచం జయించేస్తాను దుఃఖించడం మానే అని అనాలని అనిపించింది కాబట్టి దుఃఖం అన్నది ఓ సందర్భం ఉండాలి దుఃఖించడానికి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు నెక్స్ట్ రా నెక్స్ట్ శ్లోకమే అశోకోపనిషత్తు అని మనం రాబో వచ్చేస్తున్నాం ఇంకా నవ్వు ఎంటరింగ్ ఇంటు ది టీచింగ్ పార్ట్ కనుక దుఃఖించడానికి కూడా ఓ సందర్భం ఉండాలి అర్జునుని యొక్క దుఃఖము సుతరాము నిర్హేతుకము మోస్ట్లీ రేషనల్ దుఃఖించ ఎవడు దుఃఖిస్తాడో తెలుసిన కర్తవ్య కర్మని చేయటానికి వెనుకాడి వాడు దుఃఖిస్తాడు కర్తవ్య కర్మని చేసి వాడికి దుఃఖించడానికి టైం ఇదండి టైం ఎక్కడుంది సో దుఃఖించటానికి టైమే ఉండదు ఎందుకంటే సో మచ్ వర్క్ ఈజ్ దేర్ టు డూ సో వీడు మెంటల్గా సైలెన్స్ చేత కాదు ఆధ్యాత్మంగా సైలెంట్గా ఉండడము చేత కాదు తర్వాత వర్తమానంలో తన కర్తవ్యాన్ని ఉత్సాహంగా చేయటమూ చేత కాదు అటువంటి వాడు దుఃఖిస్తుంది అంతేగాని అధ్యాత్మంలో సైలెంట్గా ఆత్మనిష్ఠుడే ఉండేవాడు కానీ ఉత్సాహంగా పనిచేసేవాడు కానీ వీళ్ళిద్దరికీ దుఃఖించేటువంటి అవకాశం జ్ఞానికి దుఃఖించే అవసరం లేదు అజ్ఞాని అయి ఉండే ఉత్సాహంగా పనిచేసుకునేవాడికి దుఃఖించేటువంటి అవకాశం లేదు వాడికి సమయం లేదు కనుక అష్ముడు పని చేసుకునేవాడికి దుఃఖించడానికి టైం ఏముందండి సోమరిపోతికి దుఃఖించడానికి కావాల్సినంత టైం లేజీ కాబట్టి తీరు కూర్వానికి ఒక సామెత ఉంది ఒక ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు సో ఉనికి కథ సో ఇద్దరు భార్యలు ఉన్నారని మీరేం కంగారు పడద్దు సో ఆయన ఊరు వెళ్ళి రాలేదు ఊరు వెళ్ళి రాకపోతే ఒక భార్య ఏమో దుఃఖిస్తుంది సోకర్ణాలు పెడుతుంది ఆవిడ భర్త రాలేదని అయ్యో నా మౌడు ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటే పాపం ఆవిడ దీర్ఘాలతో సోకర్ణాలు పెడతాం రెండో భార్య ఆవిడ అటుకులు దంచుకుంటాం అడిగారు ఎవరమ్మా నువ్వని మా ఆయన ఊరు రాలేదంటే మరి ఆ అమ్మగారు ఎవరంటే ఆవిడ రెండో భార్య అండి అడిగారు ఏమా నువ్వు దుఃఖించట్లేదు ఏమిటి మరి నీ భర్త కూడా రాలేదు కదా అంటే దుఃఖించి ఆవిడ భర్త వస్తే నా భర్త కూడా వచ్చినట్లే అని ఎందుకంటే ఇద్దరికీ ఒకే భర్త కనుక ఆ ఏడుస్తున్న ఆవిడ భర్త వస్తే నా భర్త కూడా వచ్చినట్టే ఇప్పుడు ఏడవడమే కావాలంటే ఒకళ్ళు చాలా ఇద్దరు కూడా ఎందుకు కాబట్టి ఆవిడ పని చేసుకుంటుంది ఈవిడ ఏడుస్తుంది ఈవిడ తీరుకుంది కాబట్టి ఏడుస్తుంది ఆవిడ పని చేసుకుంటుంది కాబట్టి ఏడవటే కాబట్టి కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఏడుస్తూ కూర్చోడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది సపోజ్ ఓ తండ్రి ఉన్నాడు ఏదో అనారోగ్యం చేసింది ఓ కొడుకు వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు ఇంకో కొడుకు కూర్చొని ఏడుస్తుంది అది సందేహం ఈ ఏడ్చే కొడుకు వల్ల ఎంత ఉపకారం ఈ తండ్రికి పనిచేసే కొడుకు వల్ల ఉపకారం కానీ ఎనీవే శ్రీకృష్ణుని నవ్వుకున్నాడు మహాత్ములు నవ్వుకుంటారు సంసారంలో యొక్క దుఃఖాన్ని చూసి నవ్వుకుంటారు ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు అమెరికాలో ఎవండి మా అబ్బాయి షీ హీఈస్ గోయింగ్ టు మ్యారీ ఎ ఫిలిప్పైన్ లేడీ అని బాగుందన్నారు